ప్రార్థన చేస్తామని పర్శుద్రగు తండ్రి ఏసైనా మీకు వందాలయ్య సర్వోన్నత సమస్త సృష్టి మూలకాలకు వందాలి నైనా ఇస్రాయల్ల తండ్రి మీకు ఎంతో స్తోత్రాలు ప్రవ్వా నైనా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించినారు సురక్షితంగా మీ యొక్క సన్నిధి నడిపించినారు ప్రవ్వ సమాప్తి చివరి అంచుకొచ్చిన ప్రవ్వా ఏది కూడా సమాధానంగా లేదు ఈ లోకంలో సమస్తము అసమాధానంత ఉంది ప్రవ్వా ఎక్కడ చూసిన శ్రమలే ప్రతి దశలో మేము శ్రమలు చూస్తున్నాం ప్రవ్వా కానీ ఒక్క క్షణం మీ సన్నిధులకు వస్తే ప్రవ్వాటన్నిటి మేము మర్చిపోతున్నాం మీలో ఎంతో సమాధానం మీలో ఎంతో ఆనందం ఇటువంటి సమాధానం ఆనందం మా జీవితకాలం మేము పొందుకునేలాగిన మమ్మల్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని అపవిత్రతను తొలగించండి అసహ్యాన్ని తొలగించండి ఏదైనా కాని ఆయాసరంగా ఉంటే ప్రభావ అది చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలని ఆయన ఇక్కడ ప్రతి బ్రదర్ ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఎంతో ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మేము ఇక్కడికి వస్తున్నాం మాట్లాడండి ప్రవ్వా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసాం ఏ క్షణంలో ఇది ముగి ముగిసిపోతుందో మాకు తెలియదు దాని దానికి సంబంధించిన ప్రవేశ నెరవేరుతుండగా వాటిని మేము పోగొట్టుకోకుండా మా జీవితంలో జాగ్రత్తగా కాపాడుకోవాలనే సేపడా వాటిని విని జీర్ణించుకొని భద్రపరచుకొని మా జీవితంలో అవలంబించుకుంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలి అనేకలకు అటువంటి సేవలు నడిపించండి ముఖ్యంగా ప్రవ్వ మనోజ్ బ్రదర్ భార్య గురించి మేము ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా ఆ యొక్క డాక్టర్లకి జ్ఞానం అనుగ్రహించండి ప్రవ్వా ఓ నైనా గొప్ప జనం శ్రమ గుండా పోతుంది అన్న విషయాలు మేము వింటున్నప్పుడల్లా మాకు అవి కళ్ళ తండ్రి శత్రుకి మమ్మల్ని అప్పగించద్దని మేము ప్రార్థిస్తున్నాం కానీ గొప్ప జనం వాక్యం ఉంది నాయన కాబట్టి మిమ్మల్ని మీ యొక్క సత్యాన్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రభావ ఆమెని ఆ అంధకార జీవితాల నుంచి బయట తీసుకురండి అక్కడ మరణకారకు లోయలో ఉంటుంది ప్రవ్వా కానీ మీ యొక్క వాగ్దానం సెలవీస్తుంది మీరే ఆదరించే వాళ్ళు ఈ క్షణం మీరు అక్కడ ఉన్నరని నేను విశ్వసిస్తున్నాం నైనా ఆ స్థితి నుంచి త్వరగా ఆమెకి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం స్వస్థత కల్పించండి తిరిగి మీ కొరకు జీవించే బిడగా తయారు చేయండి రోషం మీతో నిలబడించే బిడగా తయారు చేయండి అపనమ్మకం తీసుకొచ్చిన సైతాన్ని ఏస్తున్న పాత్రలో బంధిస్తున్నాం సైతాన ఏ శ్రీకృష్ణానికి ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు ఆశ్రయించండి నిండు మరుస్త మీరు ప్రేమించి సేవించే బిడ్డలుగా తయారు చేయమని ముఖ్యంగా ప్రవ్వ గొప్ప జనానికి మేము ఆదరణకరంగా ఉండాలని ఆయన రీతిగా ఉండాలనో మీరే మాకు మార్గం చూపించండి స్వార్థము ధనాపేక్షతో కూడిన ఈ యొక్క కాలంలో ప్రవ్వా మేము ఏ రీతిగా వారి భావోగులను చూసుకోవాలనో మాకు జ్ఞానం అనుగ్రహించండి ధనాన్ని అనుగ్రహించండి సమయాన్ని అనుగ్రహించండి మా శరలు కూడా కృషించిపోతున్నాయి ప్రవ్వ శస్తపరచండి ఈ పొల్యూషన్ నుంచి మాకు విడుదల కల్పించండి నాయన ఈ బాక్టీరియా వైరస్ అని ఏ సూకరిస్తున్నా కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డల తండ్రి శ్రమలు అనుభవిస్తున్నారు వారి బలహీనతలని దోచుకుంటున్నాయి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్లక్ష్యమైన గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రవ్వా వీటిని ఎప్పుడు సరి చేస్తావని మేము ఎదురు చూసినాం తండ్రి మీరు వస్తే అవసరమే ఉండదు నైనా మీ రాజ్యం ఎంతగా త్వరగా స్థిరపరచబడితే అంత బాగుంటుందని అనిపిస్తుంది నైనా కానీ అది మీ చిత్తం ప్రవ్వా మీకు తప్ప ఎవరికి తెలియదు ఏ క్షణం ఎప్పుడు జరుగుతుంది కానీ మేం మీ మీద ఆధారపడుకున్నాం అదినములు తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించుకున్నారు అని మీరు హెచ్చరించినారు అటువంటి భయంకరమైన శ్రమ కాలం మేము మీరే మాకు సహాకులు నడిపించండి మీ యొక్క ఆదరణ నూతనంగా అభిషేకం అనుగ్రహించండి జగర్య గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపి మాకు అందరికీ అనుగ్రహించమని ఏ శ్రీ క్రీస్తు నాన్న ఈ రోజు పదహారవ తారీఖు ఆగస్ట్ రెండు వేల పదహారవ సంవత్సరం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము జకర్యా గ్రంథము ఆరవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము గత మూడు నాలుగు వారాల నుండి రెండు వారాలనుకుంటా ఇది మూడవ వారం నలభై గంటల నలభై గంట ఇది నలభై గంట ఆరవ అధ్యాయంలో ఉన్న చివరి దర్శనం ఎన్నోది ఏడవ దర్శనం కదా ఆరవ అధ్యాయం ఎనిమిదవ దర్శనం ఆరవ అధ్యాయంలో ఉన్నది ఎనిమిదవ దర్శనం ఎనిమిదవ దర్శనము మొదటి దర్శనము ఒకటి రీతి కనిపిస్తా ఉంటది కానీ ఒకటే తేడా ఏంటంటే మొదటి దర్శనం మొదటి దర్శనము ఆరంభమై ఆరవ అధ్యాయానికి వచ్చేప్పటికీ ఎనిమిదవ దర్శనంలో ఆ జీవులు లేక ఆ గుర్రాలు ఏ దశకి ఎదిగిపోయినాయి అన్న విషయాన్ని ప్రభుత్వం జ్ఞాపకం చేస్తాను చూడండి మనం ఈ రీతిగా మనం ధ్యానిస్తుంటే ఈ క్షణంలో ఆయన ఆపేస్తున్నాడు నా మనసుని నాకు తెలుసు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ అవన్నీ రథాలలో ఉన్నాయి కానీ జకర్యకి యుగ సమాప్తికి వస్తే ఈ యుగ సమాప్తిలో రథాలు ఎందుకుంటాయి మీకు రథాలు కనిపిస్తాయి ఇక్కడ పాత కాలంలో రథాలున్నాయి నాలుగు చక్రాలు ఉంటే అవి పరిగెత్తేడి గుర్రాలు లాగేవి కానీ వీటికి గుర్రాలు కట్టబడలేదు అయినా కానీ రథాలున్నాయి ప్రార్థన చేస్తుంటే ఈ క్షణం ఇందాక ప్రార్థన చేస్తుంటే పక్కన జ్ఞాపకం కోసం యుగ సమాప్తిలో గుర్రాలని రథాలు ఎట్లా పరిగెత్తాయి ఆటోమొబైల్స్ కార్లు లారీలు అవే ఉండాలి కదా కాబట్టి యుగ సమాప్తిలో ఆటోమొబైల్స్ ని దేవుడు ఆయనకి దర్శనవిధిగా చూపిస్తున్నాడు దాని లోపల కూర్చొని పోతున్నాయి ఇవన్నీ పాటు మీరు అర్థం చేసుకోవాలా సర్పంలు తేళ్లు గొప్ప జనము మోడర్ వెహికల్స్ పోతున్నాయి ఈ రోజు అనేది ఆ దర్శనం కాబట్టి ఆరో అధ్యాయంలో చూస్తున్న మనం మొదటి ఎనిమిది వర్షాలలో నేను ఒకసారి చదువుతాను దాని తర్వాత మనం ఒక్కొక్క పదాన్ని విశదీకరించి నేను జేమ్స్టాంగ్ నంబర్స్ అన్ని రాసుకున్నాను అవన్నీ విశదీకరించి మనం ధ్యానిస్తాం నేను మరలా తేరి రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరొచ్చు నేను బైబుల్ అంతటా రెండు రెండు పర్వతములంటే ఇస్రాయేల్ ఎరుశులేము ఎరుసలేము పట్టణానికి రెండు దిక్కుల రెండు పెద్ద పర్వతాలు ఉంటాయి ఈ రోజు అంటే ప్రకృతి సహజంగా కూడా దేవుడు మనకు ఆ విషయాలు చూపిస్తా ఉంటాడు అన్నట్టు అంటే ఎరుసలేము అనే పట్టణము రెండు పర్వతముల మధ్యలో ఉన్నది ఈ రోజు ఆత్మీ దృష్టి అని దాన్ని అర్థం చేసుకుని కూడా ప్రయత్నించాలి ఎవరైతే కాబట్టి రెండు పర్వతముల మధ్యలో ఉండేది ఏరుసలేము అంటే ఆత్మీయ దృష్టి అందిస్తే పరమ ఏరుశులేము కూడా అనుకోవచ్చు శారీరకమైన రెండు పర్వతాలని అటు ఇక్కడ చూస్తే కూడా రెండు పర్వతముల మధ్యన ఏమొస్తుంది రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయల్దేనను కాబట్టి రథాలు అంటే మోడన్ డే జకర్యా కాలం ఎప్పుడు ఏడు సంవత్సరం కాలం అది ఆ కాలం మన కాలంకి వస్తే ఇప్పుడు రెండు వేల పదహారవ సంవత్సరం అంటే దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ దర్శనం కాబట్టి ఆ రోజులలో ఆ రథాలు ఎట్లా పోతున్నాయి అనేది తెలియదు ఇప్పుడు మీరు ఊర్లలో కూడా చూస్తారు ఆ పశువులన్నింటినీ ఆ ట్రాలీలో వేసుకొని ట్రాలీ పోతూ ఉంటాయి పశువుల ఉంటాయి ట్రాలీ లోపాలు ఉంటాయి పశువులు నిలబడి ఉంటాయి బర్రెలు కానీ గొర్రెలు కానీ వారి దాని ట్రాలీలు డ్రైవర్ నడిపించుకుంటా పోతా ఉంటాడు చూస్తూ కదా మీ రోడ్ల మీద ఆ దర్శనంలో ఆయనకి ఎట్లా అర్థమవుతుంది ఆ కాలానికి ఆ రోజుల్లో ఆటోమొబైల్స్ లేవు కదా కార్లు మోటార్ బైక్స్ లేవు మన ఆయనకి ఎట్లా అర్థం అవుతుంది కాబట్టి వాటిని ఆయన ఎందుకంటే ఆయన కాలానికి రథాలు ఉండే కాబట్టి వాటిని రథాలతో పోల్స్తున్నాడు కానీ ఆయన అదే విషయం వర్ధించుకోవాలి రథాలకి సాధారణంగా గుర్రాలు ముందు కట్టబడి ఉంటాయి కాబట్టి అవి తోలుకుంటా పోతాయి కానీ ఇక్కడ రథాలని తోలుతున్నట్టు రథాలు వాటిని తోలుతున్నట్లు ఇది నేను పోయిన వరం చూసినాం అట్టుకో అట్లాంటి వరం రథాలలో ఉండే రథాల మీద కూర్చున్నాయి అన్న విషయాన్ని అక్కడ మనం చూసినాం దేవుడు క్లియర్ గా చూపించింది మనకు ఆ వాక్యాలు కాబట్టి అందుకే ఆయన ఒక్కసారి బయలుపరుస్తాడా అన్ని ఒకసారి బయలుపరచడా బయలుపరచడం కదా దారి గానీ ఎవరికైనా గానీ దావెదికే గానీ గాని పౌలకే కానీ ఎవరికి కూడా ఒకసారి ఏం బయలుపరచలేదు పేదరికి కూడా ఒకసారి బయలుపరచలేదు మనము ఎంత ఆయనకి సన్నిహితంగా ఉండి మన జీవితాన్ని కొనసాగించుకుంటా పోతామో ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు నువ్వే నిర్లక్ష్యం చేస్తున్నావు కొంతసేపు ఆయన సన్నిహితులు ఉంటావు ఒక వారమంతా ఈ లోకంలో ఉంటావు ఆయన మళ్ళీ ఆయన ఎప్పుడు మీరు తీరు వస్తాడానికి చూపించాలా అని ఎదురు చూస్తాడు దేవుడు ఆయన ఎందుకంటే అవన్నీ బయలుపరచాలని ఆయనకి ఎంత ఆసక్తి ఉంటది తబీబు ఉంటుంది మీకు కదా ఇప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకొని ఎవరికో చెప్పాలన్న ఆసక్తి నీకుంటుందా లేదా నీకుందా లేదా నాకున్నది నాకున్నది ఇవన్నీ నేను నేర్చుకొని ఎంతవరకు చెప్పాలని అది దైవికమైన గుణం మన తండ్రి గుణగణం అదే తన బిడలకి ఇవన్నీ చెప్పాలన్న తపన ఆసక్తి ఆయనకుంటది కానీ మనమేం చేస్తున్నాం మనకుందా ఆసక్తి మనం అంటే సాధారణంగా క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడుతాను మీ గురించి నేను మాట్లాడతలేదు ఆసక్తి మనకు ఉన్నప్పుడు అన్ని పండు ముగించుకొని త్వరగా వచ్చి కూర్చగలం ఆయన సన్నిధిలో చెల్లికపోతున్నాం హైదరాబాద్ సిటీ అంతా భయంకరంగా తయారైంది ట్రాఫిక్ జామ్స్ ఏ క్షణంలో ఏమి యాక్సిడెంట్స్ అయితే అర్థమే కావట్లేదు కానీ ఆయన ప్రతి దశలో నుంచి వాళ్ళని కాసి కాపాడుతూ తీసుకొని వస్తూనే ఉన్నాడు సరే చూడండి మొదటిదిగా రెండు పర్వతములు వాటి మధ్యలో నుంచి రథములు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎరుశల్యం అనేది ఆత్మీయ యరుశల్యంగా మారిపోయింది అది ఒక స్థలానికి సంబంధించింది కాదు అది ప్రపంచ మధ్యట సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఇక్కడ రెండవ విషయం ఆ పర్వతములు ఇతడి పర్వతముల ఉండేను కాబట్టి మనం ఎప్పుడు వినము చరిత్రలో ఎక్కడ చూడలేదు భవిష్యత్తులో కూడా మనం ఎక్కడ చూడము పర్వతములు రాళ్లతో ఉంటాయి రాయితో చేయబడిన ఏంటవి ఇతడితో రా పర్వతాలు ఉండవు ఉంటాయి ఎక్కడ మెటల్ పర్వతాలు ఎవరైనా చూసినా మీరు మీ లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు మెటల్ పర్వతాలు రాయితాయి అవి ఆ పర్వతాలు ఎక్కడ తయారైతాయి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అదే మనం ఆది కాండం మొదటది అని అని ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా చాలా సంవత్సరాల క్రితం ఆ విషయం చెప్పేవాడు సైంటిస్టులు గాని హేతువాదం ప్రోత్సహించే వాళ్ళు గానీ అంటే దేవుడిని నమ్మని వాళ్ళు ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తారు ఏంటంటే ఆరు రోజులలో ఈ మొత్తం సృష్టిని సృష్టించగలిగింది దేవుడు ఆరు రోజులలో ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించగలరా సాధ్యం అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు మనం నువ్వు దాన్ని ఎట్లా రుజువు పరుస్తావు ఆరు రోజుల సృష్టించి అని నీకు కూడా అనుమానం నువ్వు విశ్వాసంతో వాడిని నమ్ముతున్నావు వాడేమో కండార చూసి నమ్ముతున్నాడు కానీ నువ్వు వాడికి ఏరి తెలియదు అని చెప్తావు ఆ రోజులా అది సాధ్యమా అది నువ్వు చెప్పగలరా కాబట్టి సరే మనం కొన్నిసార్లు వాట్యం పోతే అది ఎట్వో వెళ్ళిపోతా అది దేవుని నడిపింపని నమ్ముతున్నారు కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి కూడా పరిపాల విధంగా బోధిస్తాడు ఎందుకంటే సత్యాన్ని జోడికి అడ్డేస్తూ ఉంటాడు ఇది దేవుని వల్ల కలిగిందా దృష్టిని వల్ల కలిగిందని నువ్వు గరించుకొని త్వరగా వచ్చేస్తా ఉండాల ఆయన దృష్టిలో ఒక దినము అనేసి చెప్తావు అక్కడ అటే చెప్తావు అంటాడు అట్ ఎట్లయితుంది అంటే పక్షులన్నీ చేసినాక ఒక సంవత్సరం అయిందా రెండవ దినం అంటే రెండవ సంవత్సరమా వాణ్ణి నువ్వు ఎట్లా జవాబిస్తావు ఆ విషయాన్ని మీరు బాగా అర్థ చేసుకోవాలా అందుకే చూడండి ఆయన ఆత్మను అందుకే మనకు అనుగ్రహించాడు అందుకే ఆయన ఆత్మ చాలా అవసరం ప్రతిరోజు ఆయన ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకంటే లోకంలో మనం బతకలేం ఎంత అనాథగా ఎంత ఒంటరిగా ఉంటామో ప్రతి దశలో ఆ ఒంటరితనము మనల్ని వేధిస్తా ఉంటది అనాథాలుగా మనం జీవిస్తుంటాం నాకు తండ్రి లేడా తల్లి లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది మనకు అదికే ఆయన ఆత్మ ప్రతిరోజు మనం పొందుకుంటూ ఉండాలి పొద్దున్న లేస్తే ఆయన ఆత్మ కొన్ని కనిపెట్టుకోవాలి ప్రభు నూతనగా ఆయన అభిషేకించి నా హృదయంలోకి వచ్చి నివసించి ప్రభుత్వం ప్రభును అడగల ఆత్మని దేవుడు తండ్రి మనకు అడుగురిస్తున్న దళిత వాగ్దానం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనం పొందుకుంటా ఉండాలి అక్కడ ఏముందంటే ఆ దేవుడు భూమి ఆకాశం నుంచి అని ఉంది దాని తర్వాత గ్యాప్ ఉంది దాన్ని ఇంగ్లీష్ లో గ్యాప్ తీరంటారు ఆ బైబుల్ కాలేజీలో గ్యాప్ తీరెంటారు అంటే మొదటి వచనానికి రెండవ వర్షానికి చాలా గ్యాప్ ఉంటది ఆదేందు సృజించెను దేవుని సృజించను అని చెప్పినాక రెండవ వర్షం మీరు ఎప్పుడైనా గమనించండి మీరు ఇంటి విధంగా తీరికి తీరగండి ఎందుకంటే మన వాక్యం అది కాద రెండవ వర్షం పోయినాక ఆ మొదటి వచనంలో ఉన్న ఆ యొక్క అంశము రెండవ వర్షం అంశము కనెక్షన్స్ ఉండవు గమనించండి అంటే మొదటి వర్షానికి రెండో వర్షానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో మనకు తెలియదు ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందో మనకు తెలియదు దానికి సంబంధించి ఎక్కడ లేదు బైబుల్లో నాకు తెలిసి ఒకరోజు ఆయన మనకి ముఖాముఖి కలిసినప్పుడే బాబా ఫస్ట్ వర్షానికి సెకండ్ వర్షానికి గ్యాప్ ఉందో నేను అడుగుతాను ఇప్పుడు నాకు దొరుకుతలేదు అది నేను ఏమన్నా ఊహించగలనే ఏంటంటే ఆయన ముందు భూమి ఆకాశం సృజించిడ్డు కరెక్టే కానీ సడన్లీ భూమి ఎక్కడుంది రెండో వర్షంలో పోతే శూన్యంలో ఉంది అంటే స్పేస్ లో ఉంది శూన్యం అంటే స్పేస్ దాని తర్వాత ఎక్కడుంది అగాధ జలములున్నాయి భూమి ఎక్కడుంది అగాధ జలముల లోపల ఉంది అనుంది ఉంది కన్ఫ్యూజింగ్ లేదా మీకు ఆ వాక్యం ఎప్పుడు చదివినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది శూన్యంలోనే భూమి ఉంది అదే అందరు తెలుసు సైన్స్ ఒప్పుకుంటుంది కానీ మొదటి అంటే మోసే రాసినప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం వాక్యం శూన్యంలో ఉంది నిరాకారంగా ఉంది అగాధ జలములు దాని మీద ఆ చీకటి దాని మీద ఉంది శ్రీకట్టి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుంది చూసి అన్ని టైమింగ్స్ ఎన్ని ఎంత కాలం పట్టిందో అంటే ఆయన ఆది ఎంత మనం ఎప్పుడు ఊహించక ముందే ఆది ఎంత ఆయన మన మన మన తలంబులు రాకముందే అవి ఎప్పుడో తయారు చేసి పెట్టిండు భూమిలో ఎప్పుడో వాటిని అన్నిటినీ పెట్టిండు మెటల్స్ రాళ్లు రప్పలు వజ్రాలు వైడ్యూరాలు బంగారము అన్నిటినీ అయినా పెట్టిండు వాటితో పాటు విత్తనాలు రకరకాల వితనాలు అన్నింటినీ పెట్టిండే ఎంత కాలం పట్టినా ఆయనకి నాకు తెలియదు నాకు ముందు అంత నీరుగా ఇప్పుడు పోను కూడా అవన్నీ పెట్టినాక భూమి బయటకు వచ్చినాక భూమి మొక్కలను బొల్పించిన అవన్నీ బయటకు వచ్చినాయి అన్నీ అంటే ఆయన జ్ఞానం ఆ రీతికి ఉంటుంది మనకి ఇప్పుడు అంతు పట్టవాలి ప్రయాస పడతా ఉంటాడు నేను అన్ని అర్థం చేసి ప్రయాస పడతా ఉంటాను కానీ ఎందుకంటే మనకి నేను ఎందుకు అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఒకరోజు మన విశ్వాసం శర షొట్టడానికి వస్తాంటారు మనుషులు వాళ్ళని వాళ్ళ మీద విజయం పొందాలా ఎందుకంటే సర్పంచడానికి నీకు అధికారం ఇచ్చిన దేవుడు వాళ్ళ మీద విజయం పొందాలంటే ఇవన్నీ విషయాలు నేర్చుకోవాలా కానీ ఈ లోకపు శబ్దాలు నిన్ను డిస్టర్బ్ చేసి ఈ లోకంలోని సమస్యలు నిన్ను డిస్టర్బ్ చేసి నీ శరణము నిన్ను డిస్టర్బ్ చేస్తుంది నీ శరణంలోని బాధ నేను డిస్టర్బ్ చేస్తుంది నీ కుటుంబంలోని సమస్యలు నేను డిస్టర్బ్ చేస్తున్నాయి దాంతో నువ్వు ప్రభుకి ఇంకా దూరం అయిపోతున్నావు ఆయన పోతా ఉన్నాడు ఆయన పరిగెత్తు ఆయన ఎంట నువ్వు పరిగెత్తున్నావు ఆయన హత్తుకోని కోరు వీడేమో ఎనకల్ నుంచి నీ ఉంటాడు ఎంత ఎప్పుడు నీ ఎనకల్ని ఉంటాడు కదా అపోతే ఎప్పుడు మనం వెనకల్ని ఉంటాడీ వాక్యం వాడిని వెనకాల నుంచి గుంజుతా ఉండడు ఏమో పొంత పరిగెత్తు ఆయన హత్తుకోలే చివరికి వచ్చినప్పటికీ యుగ సమాధికి వచ్చినప్పటికీ ఆయన హత్తుకోకపోతే వాడు గుంజేసుకొని పోతాడు వెంటనే క్రైస్తవ జీవితం అంతా ఈ రోజు అదే ఈ లోకం తట్టు గుంజేసుకొని పోతున్నాడు వాడు గొప్ప జనాన్ని అదే విషయం ప్రమాణం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ కొండలు ఎట్లా తయారైనాయంటే ఒకప్పుడు ఇదంతా ఆ సూర్యరశ్మికి వేడిగా అయిపోయి ఉప్పొంగేది భూమి ఆ ఉప్పొంగినప్పుడు అందులో నుంచి ఆ సల్ఫర్ రకరకాల ద్రవాలు కెమికల్స్ అన్ని బయటికి వచ్చి ఉప్పొంగి ఉప్పొంగి కొంత కొంతకాలానికి చల్లబడ్డాంటే కొండలాగా తయారని అనేసి ఒక థియరీ సైన్స్ లో అందుకే ఎప్పుడైనా మీరు కొండల చూస్తే తెల్ల పౌడర్ ఉంటుంది అంటే అదంతా సల్ఫర్ అన్నట్టు సల్ఫర్ గంధకం దాని మీరు రుద్దితే పౌడర్ కూడా అవుతుంది కొన్నిసారి కొండల మీద దాన్ని అంటే అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల లావా పొంగి అట్లా తయారైంది అది ఒక థియరీ అంటే దేవుడు ముందుగానే ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టి మనకు సరే ఎందుకు కొండలు మనకు అవసరం వాటి రాళ్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటారు పునాదుల్ ఫౌండేషన్ స్టోన్స్ తయారు చేసుకుంటారు ఇప్పుడు కట్టుకుంటున్నారు కానీ అప్పట్లో ఒంటిదైన అవసరం ఉండే కొండలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరికి అవసరం లేకుండే వాటి మీద మందిరాలు కట్టుకున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం చూస్తే మనం ఏలియాకాలం దానిమీద మందిరాలు దాని మీద బలిలు అర్పించుకున్నారు దేవునికి కాబట్టి ఈ రెండు కొండలు ఎందుకు అంత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న తర్వాత ఈ రెండు కొండలు ముఖ్యంగా రాగితో చేయబడలేదు కానీ ఇత్తడితో చేయబడింది అయితే జేమ్స్ నంబర్స్ లో ఈ విషయాలు నేను చూస్తున్నాను అందులో ఏముందంటే కొండ అంటే లూమప్ రైజప్ అనుంది లూమప్ రైజప్ అనుంది పదాలు లూమప్ అంటే రైజప్ అంటే అర్థం ఏంటంటే పైకి ఎదిగేడిది అని అర్థం పైకి ఎక్కేటిది అని అర్థం లూమప్ అంటే పొగ పొగ పైకి ఎక్కుతుంది కదా పైకి ఎక్కేదాన్ని లూమ్ అప్ అంటారు ఇంగ్లీష్ లో లేక రైజ్ అప్ అంటారు అంటే మౌంటైన్ అంటే కొండకి అర్థం ఏందంటే అదొక స్థిరంగా ఉండేది కాదు అని అర్థం అది పైకి ఎదిగేటిది అని అర్థం లేక పైకి పొంగేడుది అని అర్థం పొగ ఎట్లా పైకి లేస్తుందో అట్లా లేస్తుంది అని అర్థం కాబట్టి అది నిజంగా కొండన ఈ వాక్య ఈ నెంబర్ ప్రకారం ఈ జేమ్స్ నెంబర్ దొరకకపోతే ఎయిటీ పర్సెంట్ మనం దాన్ని అర్థం చేసుకోవటం మన లైఫ్ లో కాబట్టి టూ జీరో ఫోర్ టూ అని ఉంది అంటే కొండ అంటే పైకి లేచేది అని అర్థం తర్వాత కంచ్ ఇత్తడి ఇత్తడి అంటే 5178 5154 లో రెండు నంబర్స్ ఉన్నాయి డిక్షనరీ లో జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో ఫైవ్ లో ఏముందంటే ఇత్తడి రాగి నుంచి బయటకు వచ్చింది అని అక్కడ అది నాకు సైంటిఫిక్ గా సైంటిఫిక్ ఎక్కువ నేను ధ్యానం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఏమంటుందంటే ఇత్తడి అంటే రాగ్య ఉంది ఇక్కడ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ లో రాగన్ ఉంది దాని తర్వాత ఫైవ్ లో ఏముందంటే ఇత్తడి అంటే ఎరుపు రంగు అనుంది ఇత్త అంటే ఎరుపు రంగు అనుంది తర్వాత చూడండి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కనీసం మూడు నాలుగు మూడు వారాల క్రితం రాసుకుని అందుకే అంత క్విక్ గా నా రాలేదు ఫైవ్ లో ఏముందంటే ఎరుపు రంగు గల థ్రోట్ అంటే గొంతు దీని గొంతు అంటారు ఎరుపు రంగు గల సర్పము గొంతు అని ఉంది అక్కడ మీరు అంద డౌట్ క్రియేట్ చేస్తాను క్రియేట్ చేయవలసినది ఇక్కడ క్లియర్గా ఉంది ఫైవ్ వన్ ఫైవ్ చెక్ చేసుకోవచ్చు కదా జేమ్స్ట్రాంగ్ సిక్స్ లో ఎరుపు రంగు సర్పము గొంతు అని అది పడగ తీస్తే దాని గొంతు ఎర్రగుంది అని అని అది ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం ఈ కొండలు దేనికి సంబంధించినవి ఈ ఇత్తడి దేనికి సంబంధించింది ఇత్తడి సర్పము గొంతుకు సంబంధించింది ఎరుపు కొండ ఏషావు మన్యము శయ్యూరు పర్వతము ఇవన్నీ వెనకటి నుంచి మనకు వస్తున్నాయి ఉబద్య ఉబద్య గ్రంథం నుంచి వస్తున్నాయి కాబట్టి ఇత్తడి అంటే సర్పాలకు సాదృశ్యం ఈ రెండు కొండలు సర్పాలకు సాదృశ్యం అంటే భాగం తీసుకోండి కొండల మీద దేవుని శుద్ధించాల్సింది పోయి వీళ్ళు ఎవరిని సుతిస్తున్నారు విషయం అర్థం చేసుకోవాలి సర్పములకు అవి నిలయమైపోయినాయి కొండలు ఒక దిక్కు సర్పము ఒక దిక్కు తేళ్లు రెండు కొండలు అంటే అవి కలిసి ఉంటాయి కాబట్టి రెండు కొండల మధ్యలో గుర్రాలు వస్తున్నాయి గుర్రాలు దేనికి సాదృశ్యం కైస్తవ సంఘానికి సాదృష్టం అని మనం ఎన్నో తాళం నుంచి ధ్యానిస్తున్నాం ఇక్కడ ఆ గుర్రాలన్నీ సంఘానికి సాదృష్టం కదా చర్చి లోపాలు ఉన్నాయనేసి మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం గొప్పజనము తెలుపు ఎరుపు సర్పాలకు సాదృశ్యం నలుపు తేళ్లకు సాదృశ్యం కొన్నిసార్లు అవి కలిసిపోతా ఉంటాయి చుక్కలు అంటే ఎరుపు నలుపు చుక్కలు కలిసిపోతాయి కలిసిపోయినప్పుడు ఈ రెండు గుంపులు సర్పములు తేళ్లు కలిసి చేస్తాయి అప్పుడు పని అని అర్థం ఒకప్పుడు దేని పని చేసుకుంటా ఉంటాయి చివరి గుర్రానికి వచ్చినప్పటికీ అవన్నీ కలిసి పని చేస్తుంటాయి అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అర్థం ప్రభు అవి విషయం చూపిస్తాను చాలా నుంచి కాబట్టి ఈ రెండు పర్వతములు సర్పముల నిలయము తేళ్ల నిలయము అని కూడా అర్థం వాటి మధ్యలో నుంచి ఇవి వస్తున్నాయి అంటే వాటి సహవాసంలోనే ఉన్నాయి అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత చూడండి మొదటి రథము నాకు ఎర్రని గుర్రములు కట్టబడ్డాయా అలా లేదు అట్లా కట్టబడినట్టు మొదటి రథము నాకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథము తెల్లని గుర్రములు నాలుగవ రథము చిక్కలు చిక్కలు గల బలమైన గుర్రములు ఉండెను కట్టబడెను అని ఉండెను కాబట్టి మొదటి గుర్రము మొదటి రథము కాబట్టి ఈ దర్శనం పేరు నాలుగు రథములు మొదటి దర్శనం పేరు నాలుగు రకముల గుర్రములు ఫోర్ హార్స్ మెన్ అని ఉంది నాలుగు రథములు కాబట్టి చివరి దర్శనము నాలుగు రథములకు సాదృశం అంటే మోడర్న్ లైఫ్ అంతా కారణాలు తిరిగేది అంతా ఆడంబరంగా జీవించేది మతపరమైన జీవితము అంతా గంభీరంగా ఐశ్వర్యంలో తులతూగేది అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు అంతా కారణాలనే పోతారు ప్రతి ఒక్కరు కార్లు దిగుతారు గొప్ప ఎక్స్పెన్సివ్ కార్స్ ఇంకా భయంకరమైన కార మనం ఉంటాం వెరీ కాస్ట్లీ కార్స్ ఒక్కొక్కరు 1 క్రోర్ వన్ క్రోర్ కాస్ట్లీ కార్స్ ఇంకా కొంత కార్స్ వస్తున్నాయి టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఉంటాయి అంటే కార్లు ఓక్స్ వ్యాగన్ ఇవన్నీ కార్స్ నలభై లక్షల నుంచి మొదలుకొని డెబ్బై లక్షల వరకు ఉంటాయి కార్లు అవి ఒక కార్ కొనుక్కుంటే బదులు డెబ్బై లక్షలు ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు కదా అట్లా కంపేర్ చేసుకుంటే మనుషులు కానీ వాడు పిచ్చోడు అంటాడు కార్ కి కారే విలువ ఇంటికి ఇంటే విలువ అంటే ఇండియన్స్ కి తెలుసు నీకేం తెలుసు నువ్వు ఫారినర్ నీకేం తెలుసు కారు ఇంటి విలువ నీ కంప నీ కరెన్సీలో కారు విలువ కానీ ఇండియాకి వస్తే పేదరికంలో ఉన్నవాడు వాడికి అంత కాస్ట్లీ కార్స్ ఎందుకు వాడికి అట్లాంటి కారు కొనుక్కుంటే బదులు రెండు ఇండ్లు కొనుక్కుంటాడు వాడు ఒక ఇంట్లో ఉంటుంది ఇల్లు కిరాయికి ఇస్తాడు అటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ఆర్థిక స్థితిలో మనం ఉన్న మన దేశం కానీ పాస్టర్స్ అటువంటి కారాలు ఉంటాయి ప్రభు మనకి ఎప్పుడో మాట్లాడింది ఇక్కడ ఇంకా తేటగా మాట్లాడుతున్నాడు అంతే తేడా పాస్టర్స్ యుగ సమాప్తిలో ఎక్స్పెన్సివ్ కార్స్ అలా తిరుగుతారు సేవకులు సేవకురాలు వెరీ ఎక్స్పెన్సివ్ కారాలు తిరుగుతారు అదే కాదు గొప్ప జనం కూడా ఎక్స్పెన్సివ్ కార్లు తిరుగుతారు చర్చి మనుషులందరూ కారలు పోతారు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది ఈ దర్శన రూపకంగా సరే నువ్వు దాన్ని చూసి వ్యసన పడుతున్నావా ఎవరిని కూడా చూసి మనం వ్యసన పడదు ఈ లోకంలో మనము అనిలం చూసి కూడా వేసినపడద్దు మతపరమైన క్రైస్తులను చూసి కూడా వేసినపడద్దు వాడు బాగా ఆడంబరంగా ఉన్నాడంటే ఏలియా వెసిన పడిడా ఎలి వ్యసనపడి మంచిగా అయిపోయాక మొహమ్మలు వచ్చినప్పుడు ఆయన మనసు ఎక్కడుండే నాది కాదు కదా అది ప్రభు ఇచ్చిండి వాడికి స్వసత నేనిచ్చిన నేనేం తీసుకోవాలా ఒకవేళ నా నా గిఫ్ట్ ని నీకు ఇస్తే నేను ఇచ్చిన కానీ అది నాది కాదు కదా స్వసత అనేది నేను ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చిండి స్వసత మళ్ళా నాది ఎందుకైంది నేనెట్లా గిఫ్ట్స్ తీసుకోగలను నేనెట్లా కానుకలు తీసుకోగలను ఆ కాలం పైన కుంది కానీ ఈరోజు లేదు ఆరంభరంగా జీవించాలా ఎక్స్పెన్సివ్ కారీవించాలా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇప్పుడు ఎందుకంటే పాసాలని షూట్ చేసే కాలం ఇది హైదరాబాద్ లో గన్స్ షూర్ కదా దొరుకుతున్నాయి ఎక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలా దేవుడు నాకు నిన్న చూపించిండు ఫారెన్ కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నాయట ఇండియాలో గన్స్ తయారు చేయడం గన్స్ అమ్మకానికి వస్తాయి షాప్స్ లైన్ అమ్మకానికి వస్తాయి త్వరలో నువ్వు పోయే లైసెన్స్ పెట్టి నీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు కాపీలు ఇచ్చి పైసలు ఇచ్చి గన్ను వనుకొని నువ్వు ఇద్దరు పెట్టుకోవచ్చు నీ పర్సనల్ ప్రొటెక్షన్ కొరకు నువ్వు గన్ను వాడుకోవచ్చు పొటనీకి వస్తే చంపనీకి వస్తే నువ్వు అన్షూట్ చేయొచ్చు ఆ కాలానికి మనం చేపడుతున్నాం చాలా భయంకరమైన కాలం దేవుడు నాకు చూపించిన పేపర్ ఆ కంపెనీస్ అన్ని వస్తున్నాయని కాబట్టి అప్పుడు ఏమైతే గన్ కంట్రోల్స్ ఉంటాయి ఆ దేశంలో ఆల్రెడీ గన్స్ సీక్రెట్ గా కానీ ఇప్పుడు బాహాటంగా ఉంటారంట ఒక పైసలు పెట్టి లైసెన్స్ కట్టి గను అనుకోవచ్చు ఆ కాలం కి మనం సిద్ధపడుతున్నాం ఈ దేశంలో కాబట్టి మన కాలం త్వరగా ముగించుకుంటున్నాం కానీ మన పిల్లల కాలం చాలా ఘోరాతీయం ఘోరమైన కాలం అది ఊహిస్తే వల్లి జల్దరిస్తున్నాం కానీ మనం భయపడం రక్త సంబంధం గురించి మనం మేము ఆసక్తి కలిగిన వాళ్ళం కాభుని మనం ప్రేమిస్తున్నాం గొప్ప జనం కొరికే మనం ప్రయాసపడుతున్నాం ఈ విషయాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి నీ కర్తవ్యము బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకోవాలా మగవాడు తన కుటుంబాన్ని పోషించుకోవాలా వారి అవసరం తీర్చాలని వాక్యం పవన్ జ్ఞాపకం చేస్తారు అది అదే రీతిగా ఎవడి భారం వాడు మోసుకోవాలని కూడా ఉంది వాక్యం కాబట్టి మనం ఇతరులకి బారంగా ఉండకుండా మన సేవను మనం ముందు కొనసాగించుకుంటూ పోవాలన్న విషయం ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదటి గుర్రము మొదటి రథము ఎర్రెని గుర్రములు రెండవ రథము నల్లని గుర్రములు మూడవ రథము తెలియని గుర్రములను నాలుగవ రథము చిక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండేవి రెండు కలిస్తే బలం ఉంటాయన్న విషయం ప్రభు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ ప్రకృతి సహజంగా చూస్తే ఈ ప్రపంచమంతటా బయలుదేరిన ఎందుకంటే అక్కడ కింద చూపిస్తున్నాడు ఈ ప్రపంచం అంతటా బయలుదేరిన ఎప్పుడు ఎకరే కాలంలో ఆరంభమైనవి అంటే రెండు సంవత్సరాలకి ముందు అవి పంక్లో నిలబడ్డాయి మన ప్రభు దానికి హెచ్చరిస్తున్నాడు మొదటి దర్శనంలో మన ప్రభు చెప్తున్నాడు ఇవన్నీ ఏందంటే నేను చూపిస్తారా ఇవి ఏంది అని ప్రభు ఎకరేకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాటిని ఇవన్నీ లోకం పోబోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం దేవుడు కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు దీని గురించి సంబంధించి ధ్యానించడం తెలుపు అనేది గ్రేట్ బ్రిటన్ లేక ఇంగ్లాండ్ కి సాదృశ్యం ప్రకృతి సహజంగా చూస్తే ఎరుపు రష్యాకి సాదృశ్యము నలుపు జర్మనీకి సాదృశ్యము చుక్కలు చుక్కలు గలది అంటే బాగా తీసుకోండి మొదటి మూడు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఇప్పుడు అవి పవర్ఫుల్ గా ఒకప్పుడు పవర్ఫుల్ ఉండే ఇప్పుడు పవర్ఫుల్ లేవు కానీ మూడవది వింత రకమైన దాంట్లో ఉన్నాయి అన్ని చుక్కలు చుక్కలు గల అని కదా కాబట్టి అన్ని రకాల దేశాలు కలిస్తే చుక్కలు చిక్కలు గల దేశం అంటాం అన్ని రకాల దేశాలు కలిసినది ఏముంది ఈరోజు అంటే ఐక్యరాజ్య సమితి అని ఎక్కడ ఉంటుంది అది స్విట్జర్లాండ్ లో అది ఐక్యరాజ్య సమితి ఇంగ్లీష్ లో యునైటెడ్ నేషన్స్ అంటారు ఈ ఐక్యరాజ్య సమితి ఏంటంటే ప్రపంచంలోని దేశ ప్రైమ్ ప్రెసిడెంట్స్ అందరు దానికి ఆమోదిస్తారు అన్నట్టు దానికి పవర్ ఇస్తారు అన్నట్టు మా పక్షంగా మీకు పవర్ ఇస్తున్నా అని ఒక సంస్థను ఏర్పరచుకున్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కొట్లాడుకున్నాయి కదా రెండుగా విభజింపబడ్డాయి దేశాలు ప్రపంచంలో విభజింపి యుద్ధాలు చేసినాయి తర్వాత అన్ని సమధానకు ఇక మీద మనం కొట్లాడకకుండా అన్ని సమంజసంగా అందరం పరిష్కరించుకోవాలంటే మనకు ఒక సంస్థ అవసరం అని ఐక్యరాజ్య సమితి అంటే ఐక్య అన్ని రాజ్యాలు ఐక్యత కలిగినాయి కాబట్టి నిమ్రోధు గుణగణాన్ని చూపిస్తున్నాయి అక్కడ అనే అందరం జమ అయిపోదాం అందరం చెదిరిపోకుండా భూమి మీద చెల్లారా చెదిరిపోకుండా ఒకటే స్థలంలో మనం ఉందామని ఆ గోపురం కట్టుకోడు కదా అదే గుండగనం అన్నట్టు దానికి కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రపంచంలోని మన దేశం కూడా దాని ఒక భాగం దాన్ని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కేమో ఒక దానికి ఒక రాజుని ఏర్పరచుకుంటారు ఇంగ్లీష్ లో వాడిని సెక్రటరీ జనరల్ అంటారు సెక్రటరీ జనరల్ అయితే దానికి కూడా ఎలక్షన్స్ ఉంటాయి ప్రపంచంలోని మినిస్టర్స్ అందరూ ఎన్నుకోవాలన్నట్టు ఒక రాజుని ప్రపంచాన్ని వాళ్ళ ప్రపంచాన్ని ఏలే రాజు అన్నట్టు వాడు చెప్పినట్లు ప్రైమ్ మినిస్టర్స్ అందరు వినాలన్నట్టు అది వ్యవస్థ ఇప్పుడు జరుగుతుంది అయితే ఇప్పుడు సౌత్ కొరియన్ వ్యక్తి బ్యాంక్ మూన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దానికి జనరల్ సెక్రటరీ జనరల్ ఇప్పుడు ఆయన ఒక సౌత్ కొరియన్ దేశస్తున్నాడు దానికి మన మన దేశస్తుడు కావాల్సింది కానీ పడనీయలేదు శశి తరూర్ అని పేరు వినరా మన ఎంపీ ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ ఆయన కావాల్సింది దానికి సెక్రటరీ జనరల్ ప్రవచనానికి సంబంధించింది అని నేను వెతుకుతా ఇండియాకి ఇండియా ఎక్కడ పార్టిసిపేట్ చేస్తుంది ప్రవచనలో బైబుల్ ప్రకారంగా ఇండియా బైబుల్ ప్రవశ ఎక్కడ ఉంది అని గమనిస్తున్నాడు చైనా ఎక్కడ రష్యా ఎక్కడ ఉంది అని నేను అప్పుడు ఆరు రోజుల్లో ఆరు రోజులు అక్కడ ధ్యానించినేను వాక్యాన్ని కానీ యువ సంవత్సరంలో దేవుడు చూపించిన మనకి ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది ఇది ప్రపంచం కంత సంబంధించింది అన్న విషయాన్ని వింత జంతువు అన్న విషయం మనం అర్థం తీసుకుంటాం చుక్కలు చుక్కలు అంటే అన్ని దేశాలు కలిస్తే చుక్కలు చుక్కలు అన్నట్టు కాబట్టి అది ఒక దేశం కాదు అది ఒక వ్యవస్థ అని దేవమంత్ మాట్లాడతాడు అదే ఐక్యరాజ్య సమితి వాటి నాలుగవ రదము కలిగిన గుర్రము ఐక్యరాజ్య సమితి అంట బలం దానికి ఎందుకంత బలం ఉందంటే అన్ని దేశాల ప్రైమ్ మినిస్టర్స్ దానికి సపోర్ట్ ఉన్నాయి అది బలం ఇప్పుడు ఉదాహరణకి ఒక దేశానికి దేశం యుద్ధమైంది ఈ సెక్రటరీ జనరల్ ఏం చేస్తా తక్కిన ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాడు ఏం చేస్తామంటే వాడు ఎందుకు జబర్దస్తి ఈ దేశం మీద పోతున్నాడు పోయి వాడిని కొట్టండి అని వాడు వాడు వాడికి పవర్ ఇస్తారు అప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఏం చేస్తాడో ఒక డెసిషన్ తీసుకుంటాడు ఇరాన్ ఇరాక్ ని అటాక్ చేసింది కాబట్టి మనం ఇరాన్ ని పోయి శిక్షించాలా కాబట్టి సద్దం హుసేన్ ని శిక్షించాలా వాని శిక్షించాల వీ శిక్షించాలా అని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అప్పుడు పోయి యునైటెడ్ నేషన్స్ తరపున కొన్ని దేశాలలో నుంచి సోల్జర్స్ అందరు పోతారు ఇండియా నుంచి పోతారు అమెరికా నుంచి పోతారు రష్యా నుంచి పోతారు బ్రిటన్ నుంచి పోతారు అట్లా ఆ సోల్జర్స్ అందరు పోయి ఆ దేశాన్ని అటాక్ చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేసి వస్తారు ఇది జరుగుతుంది అదే అన్ని చాలా కాలం చెప్తుంది అది చాలా బలమైందన్నట్టు ఆ చివరి చివరిలో ఉన్న గుర్రం చాలా బలిష్టమైన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది సరే కానీ ప్రకృతి సహజంగా జరిగే విషయాలు చెప్తాను కానీ అసలు అయితే ఆప్యమైనది ఎందుకంటే పొందిన రాష్ట్ర ప్రభు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన పవన్ ద్వారా క్రీస్తుయేసులో సృష్టి కాగా కాబట్టి పాతవి గతించినై ఇదిగో సమస్తము క్రొత్తమైనవి ఆ వాక్యం ఒకటే నా దైవికమైన జ్ఞానాన్ని మార్చిన హెచ్చరించిన ఎన్నిసార్లు రికార్డింగ్స్ లో ఉంటుంది ఆ వాక్యం నేను ప్రభులు కాబట్టి సృష్టి పాతవి గతించినాయి సమస్తం కృతమైన కాబట్టి ఇవన్నీ కృతమైనవి నువ్వు పాత చూస్తే ఎప్పటికీ ప్రవేశం అర్థం చేసుకోలేవు ప్రభు హృదయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేవు క్రీస్తు మనసు ఎప్పుడు ధరించుకోలేవు కాబట్టి మనం ధరించుకోవాలా ఆయనని మెట్టుకు క్రీస్తుని ధరించుకోండి క్రీస్తు మనసును కలిగి ఉండండి మీ మనసును తొలగించండి మీ నుంచి అన్న విషయాన్ని తెల్లని గుర్రములు గొప్ప జనంకి సాదృశ్యము ఎర్రని గుర్రములు సర్పములకు సాదృశ్యము నల్లని గుర్రములు తేళ్లకు సాదృశ్యం ఇప్పుడు మీరు చెప్పండి చుక్కలు చుక్కలు గుర్రములు దేనికి సాదృశ్యం అన్ని జమ అయిపోతే ఇందాక చూసినాం ప్రకృతి సహజంగా అన్ని జమ అయిపోయిన దేశాలని ఐక్యరాజ్య సమితి అంటున్నాం యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ నేషన్స్ అన్ని యునైటెడ్ అయిపోయినాయి యునైటెడ్ నేషన్స్ అందుకే చుక్కల్ చుక్కలు అక్కడ అన్ని జనాలు ఉంటాయి ఎప్పుడైనా వాళ్ళ మీటింగ్స్ పెడితే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి నూట తొంభై ఏమో ఉన్నాయి దేశాలు ఆ దేశాల జనల్ అంటే నూట దేశాలు ఉంటాయి జలు ఉంటాయి అన్ని రంగుల రంగులు ఉంటాయి జనల్ వింత వింతగా ఉంటాయి జెండల్ అవి ఉపరిత దేశాలు అన్ని చుక్కలు చుక్కలు ఉన్నాయి అర్థం కానీ శక్తి ఎక్కువ ఉంది యునైటెడ్ వాళ్ళు వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళు చెప్పినట్టు వినాల వినకపోతే పోయి బాంబులేస్ వస్తారు ఆ టైప్ అన్నట్టు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ కాబట్టి చుక్కలు చుక్కలు గల చివరికున్న ఆ రథము గురలు గల రథము మృగ సామ్రాజ్యానికి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు ఉంటుంది మృగ సామ్రాజ్యం ఇంగ్లీష్ లో బీస్ట్ సిస్టమ్ అంటాం బీస్ట్ అంటే మృగం మృగ సామ్రాజ్యం కాలంలో మనం ఉన్నాం కాబట్టి చాలా పవర్ఫుల్ అది దానికి దొరకకుండా మనం తప్పించుకోలేము అందుకే మనం ప్రతి క్షణము సేను పరతం మీద నివసించాలి మన ప్రభుత్వం ఈ లోకల్లో దిగి వచ్చినప్పుడల్లా నీకు సమస్యలు ఉంటాయి ఆ విషయం జ్ఞాపకం చేసుకో తప్పదు నువ్వు దిగి రాక తప్పదు ఎక్కడ బొమ్మ అక్కడ పోక తప్పదు ఈ లోకంలో గొప్ప జనం భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ చాలా భయంకరంగా శ్రమలు గొప్ప నీ పక్కనే ఉన్నారు కదా అది చూస్తుంది కల్లారా కాబట్టి భయంకరమైన శ్రమలుగున్న వాళ్ళు వెళ్తున్నారు అందు చూస్తున్నావు అది హాటంగా ప్రపంచ వ్యాప్తంగా అది జరిగే విషయం ఒక స్థలంలో కాదు ప్రపంచం అందరూ విషయం అని ప్రభు మన జ్ఞాపం కాబట్టి ఈ మృగ సామ్రాజ్యం చుక్కలు చుక్కలు గల గుర్రానికి సాదృశ్యం లేక మతపరమైన చీతమే మృగ సామ్రాజ్యం అన్న విషయాన్ని ఇంకా మనం దీర్ఘంగా ధ్యానించచ్చు నా సంబంధించిన విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానించినాం ప్రకృతి సాహసంగా ఈ ప్రపంచంలో దేశాలన్నీ ఆ ఐక్యరాగ్య సమితికి ఎట్లా పవర్ ఇచ్చినాయో బైబుల్లో కూడా మనం చూసిన ప్రాణ గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వర్షంలో దానికి పవర్ ఇస్తారు ఆ మృగానికి ఉందా లేదా చూడడం ఒకసారి ఆరవ అధ్యాయము కొన్నిసార్లు మన స్నేహితులు ఎంతమంది సేవకులు మనతో పాటు వాళ్ళు ఇవి ఏవి చూడకుండానే వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు ఇవేవి తెలుసుకుండానే వాళ్ళ కళలు ముగించుకుంటున్నారు గొప్ప గొప్ప సేవకులు వీటిని దేన్ని కూడా గ్రహించకుండానే వాళ్ళ కాలం ముగించుకుని చాలా బాధ అనిపిస్తుంది ఆరవ అధ్యాయము ఎనిమిదవ భాగపు చిరి భాగంన భూమిలో నుండి కురవ చంపుటకు భూమి నాలుగవ భాగం అధికారము వారికి ఇవ్వబడేది కాబట్టి ఈ చుక్కలు చుక్కలు అధికారం ఇవ్వబడిన అంతా దానికి పవర్ ఇచ్చేస్తారు అన్నట్టు ఎప్పటి నుంచో మాట్లాడుతుంది దేవుడు విషయాలు కాబట్టి మృగము చాలా పవర్ఫుల్ గా అవుతుంది దాని తర్వాత చంపేస్తది సాక్షులని చంపేస్తుంది మనం చూసినాం అవన్నీ ఇద్దరు సాక్షులు గొప్ప జనాన్ని సాధించాం వాడి దగ్గర పవర్ ఉంది కాని వాడు వాడుకోలేదు అని ఉంది వాక్యం వీరికి ఆకాశం నుండి అగ్ని కురిపించే శక్తి కలదు వర్షము కుమరింపకుండా ఆపే శక్తి కలదు తెగుళ్ళు తీసుకురాగల శక్తి ఉంది అన్ని శక్తులు అన్ని వరాలున్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు వాడుకోలేదు వాడు ఒకవేళ వాడుకునింటే సంఘక్షేమం కొరకు వాడు ఈ సత్యని గ్రహించేవాడు మృగము వాని మీద విజయం పొంది వారిని చంపిందను అక్కడ వాక్యం మనం ధరించిన ఎందుకు నువ్వు నీ తలాంతులను వాడుకోకపోతే నిరర్తకమైపోతే ఉందా లేదా కృపరలు నిరర్తకమైపోతే భాషలే గాని నిలిచిపోవు వాక్యం పవిత్ర రాష్ట్ర అన్ని వాటి కృపారల్ సంఘంలో ఉన్నంత వరకు అవసరం కానీ ఉన్నాక వాడుకోకపోతే అవి వేస్ట్ అయిపోయి వేస్ట్ అయిపోయాడంట వాడి మీద విజయం పొందిండు అంతే తేడా కాబట్టి యుగ సమాప్తిలో గొప్ప జనం మీద సైతాన్ని విజయం పొందుతాడు పొంది వాళ్ళందరినీ చంపుతాడు ఎట్లా చంపుతాడన్న విషయం మనకి ఎన్నిసార్లు దేవుడు మనం చూపించిండు కాబట్టి ఎవరిస్తున్నారు వారికి పవర్ ఏమిటి పర్మిట్ చేస్తాం కరెక్ట్ పవర్ అంటే ఎట్లా అంటే నేను ఈ కాలంలో బాగా విగ్రహాలను పూజిస్తా ఉంటారు ఈ టైంలో ఒక పాస్టరు భయంకరంగా వాక్యం చెప్తుండ్రు ఎంత ద్వేషాత్మ ఉంది పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన వాక్యం అది పెళ్లి అవుతుంటే వాక్యం చెప్పమని తెలిస్తే నువ్వు పెళ్లికి సంబంధించిన వాక్యం చెప్పాలా వారభర్తలు ఎంత జీవించాలా కుటుంబాలు ఎంత జీవించాలా ప్రభు కొరకు కుటుంబంలో దేవుడు ఏర్పరచుకున్న సంస్థ ఇలాంటి వాక్యాలు చెప్పాల్సిందే భయ్ అలా ఆన్యోలు వచ్చి పెళ్లిలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఇన్వైట్ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే నువ్వు ఎంత అవకాశం పోగొట్టుకుంటున్నావు రక్షణ అవకాశం మనుషులను రక్షించే అవకాశం పోగొట్టుకున్నావు ఆ అంత నిర్లక్ష్యమైన సేవ జీవితంలో ఉన్నారు మనుషులు అంత భయంకరమైన జీవితం ఇలా ద్వేషం ఆత్మ పీస్ట్ సిస్టమ్ కదా దానికి ఎక్కడ కోపము రౌద్రము ఉద్రేకం అవన్నిటిని మనం కంట్రోల్ చేసుకుని వాటిని పక్కకు పెట్టేసి సాధు జీవితము సరళతమైన జీవితంలో మనం జీవించాలా మనకు చాలా అవసరం వాళ్ళని జీవించినప్పుడల్లా నాకు అది బాధ అనిపిస్తుంది ప్రవ్వా ఎందుకు బయలుపరచవలేదు ఇవన్నీ విషయాలు అంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించలే అబద్ధం నమ్మనట్టు మోసత్మ దేవుడు వాళ్ళకు పంపించి ఆయన జస్టిఫైడ్ ఆయన రీజనబుల్ గా ఉంటుంది ఆయన విశ్వాసం దాన్ని రుచి చూసి తెలుసుకోమన్నాడు కాబట్టి మనం విశ్వాసం కూడా రుచి చూసి తెలుసుకున్నదే కాబట్టి మొదటి దర్శనంలో పర్లోగ రాజ్యము ఆరంభమైన కాలం ఏది మన ప్రభు కాలం బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇచ్చి యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోగ రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడిందని మన ప్రభు చెప్పింది ఆ రోజు కాబట్టి పర్లోగరాజ్యము రెండు వేల సంవత్సరాల క్రితమే ఆరంభమై అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కానీ ఆడవా అధ్యయనం వచ్చినప్పటికీ అది ఎట్లా తయారైందన్న విషయమే ప్రభు చూపిస్తున్నాడు ఈ గుంపులు ఎవరి పంపులలో వాళ్ళు ఉండే మొదట్లో ఆరంభంలో కానీ యుగ సమాప్తి క్వశ్చన్ ఇవన్నీ జమ అయిపోయినాయి అన్న విషయాన్ని ప్రభుత్వ జ్ఞాపకం చేస్తున్నాడు ముందు ఎర్రని గురాల తర్వాత దాని తర్వాత మనం చూడండి అప్పుడు నాతో ఇట్ల నేను సర్వలోక నాదులకు యహోవ సన్నిధిని అంటే ఆయన సన్నిధిని విడిచినాయి చర్చలో ఉన్నాయి కానీ ఆయన సన్నిధిని విడిచినాయి సర్వలోక నాదులు అంటే మన ప్రభుయే మన ప్రభు సన్నిధిని విడిచినై అంటే ఆయన సహవాసాన్ని విడిచినై ఆయన సహవాసం లేవు లోపల పాటలు లోపల వర్షిపులు చేస్తున్నారు లోపల ఉపాసాలు ఉంటున్నారు అన్ని చేస్తారు వాళ్ళ ప్లాన్స్ ప్రకారంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రకారంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటది యుగ సమాప్తిలో ఆ ప్రోగ్రామ్స్ ప్రకారంగా ఆచారబద్ధంగా పోతా ఉంటారు అనట్టు అది ఏదో ఇది ఏదో గొప్ప వాడు మటుకు ఆయన సహవాసం ఆయన సన్నిధిని విడిచిపెట్టేసినారు కాబట్టి ఈ గుర్రములన్నీ ఆయన సహవాసాన్ని విడిచిపెట్టినాయి ఆయన సన్నిధిని విడిచి బయలు వెళ్ళు చతుర్వాయువులు అని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవి ఆత్మలు చతుర్వాయువులు అంటే ఆత్మలు నాలుగు ఆత్మలు నాలుగు గుంపుల ఆత్మలు అంటే దేవుని బిడలు ఓ రీతిగా చెప్పుకోవాలంటే దేవుని బిడ్డలే కదా నాలుగు రకాల క్రైస్తవ గుంపులు ఎరసలన్నీ విడిచి బయటకు వచ్చినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు దేవుడు కాబట్టి ఆరంభంలో ఈ గుర్రంలో దేని పంక్తులు దానిలో ఉన్నాయి కానీ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అవి ఎంతో కలిసి ఐక్యతతో ఉన్నాయి అంటే నిమృతు గురగణ చూపిస్తున్నాడు మనం దానికి ముందు చూసిన దర్శనంలో ఇవన్నీ తిరిగి నిమృత దేశానికి పోతున్నాయి ఆ స్త్రీలు ఆ దంపని ఎత్తినారు సినారు ప్రాంతానికి వెళ్తున్నారు సినారు ప్రాంతం అంటే బబులోను కాబట్టి నెప్పుకం తెచ్చారు దేశం అది ఒకప్పుడు కాబట్టి అక్కడికి తిరిగి వెళ్తున్నాయి నెబుకం దేశంలో ఒకప్పుడు నిమ్రోదు గోపురాన్ని కట్టిండి అక్కడ ఎంత కనెక్షన్స్ ఉంటాయి చూడండి అంటే అన్ని తిరిగి ఆది కాడానికే పోతున్నాయి అనేవాడు ఆది కాడానికి అక్కడే కదా గోపురం గడవడం స్టార్ట్ చేసింది కాబట్టి యుగ సమాప్తికి ఇష్టపడికి అవన్నీ మళ్ళీ తిరిగి వాపస్ అక్కడికే పోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండే ప్రాంతం బౌలం చేస్తాం కదా తిరిగి మళ్ళా అక్కడికే పోతున్నాయి ఆది కాండంలో తిరిగి మళ్ళా దేశమంతా తిరిగి ప్రపంచం తిరిగి అక్కడికే పోతున్నాయి అన్న విషయం జ్ఞాపనిస్తుండే అంటే ప్రకృతి సజ్జంగా కాదు ఒకప్పుడు ప్రకృతి సజ్జంగా పోయినాయి యుగ సమాప్తిలో ప్రపంచమే బౌలూములుగా తయారైంది క్రైస్తవ జీవితమే అట్లా తయారైంది అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండే ఎందుకు అన్ని ఆరాబానంగా జీవిస్తున్నాయి లఘశలిగా జీవిస్తున్నాయి ఐశ్వర్య తులతగుతున్నాయి ప్రతి ఇంటికి మూడు కార్లు అవసరమా తండ్రికి ఒక కారు తల్లికి ఒక కారు పిల్లలకు ఒక కారు అవసరమా అదే కాలంలో మనం ముట్టిన మీరు వచ్చి ఆరవ వచనంలో నల్లని గురములున్న రథము ఉత్తర దేశంలోనికి పోనది కాబట్టి ఉత్తరం అంటే ఒకసారి నేను మీకు చూపించిన ఉత్తరం అంటే నార్త్ కదా ఇంగ్లీష్లో నార్త్ అంటాం నార్త్ అంటే పైన ఉండేది దక్షిణం అంటే కింద ఉండేది పైన కింద అని కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి నార్త్ అంటే పైన సౌత్ అంటే వీటి గుణగణం ఏందంటే సర్పముల గుణగణం ఏందంటే తిరిగి కొండెక్కల వాటి గుణగణం కొండల మీద ఎక్కుతుంటాయి అవి సర్పాల్ అవి ఆత్మీయ చిహ్నం ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలంటే సైతాన గుణగణం అది ఆయన సభ పర్వతం నుంచి పడవే అది ఆ యొక్క నుంచి పడవే ఆయన జీవించే ఆయన నివసించే స్థలం నుంచి పడవే అది తిరిగి పైకెక్కల అనేది కొండ యొక్క గుణగణం కొండ ఎక్కడం అంటే అర్థం ఏంటంటే నేను తిరిగి పైకి ఎక్కాలా నేను తిరిగి నా స్థలం పొందుకోవాలా అన్న ప్రయత్నం అన్నట్టు సైతాన్ బుద్ధి నిం రోజు తిరిగి ఉన్నత స్థితికి పైకి ఎక్కాలా అనేది సర్పఫ్ బుద్ధి అన్నట్టు కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది ప్రభు ఇవన్నీ ఉత్తర దిక్కు వెళ్తున్నాయి ఏవి నల్లని గుర్రములు ఉత్తరము అంటే కొండ పై దిక్కు పైన భాగము పైకి ఎక్కుతున్నాయి ఎందుకు పైకి ఎక్కుతున్నాయి రీ ఉత్తర దిక్కు ఎందుకు వెళ్తున్నాయి ఉత్తరంలో సర్పంలుంటాయి కాబట్టి నల్లనివి అక్కడ పోవాలా ఎక్కడ పోవాలా కొండల తట్టు పోవాలా నలుపు తేళ్లు కదా ఉత్తరం దిక్కున సర్పములుంటాయి కొండలకి కొండలు అంటే సర్పాల సాదృశ్యం ఏ పర్వతం కాబట్టి కొండలు సర్పాల సాదృశ్యం అయితే ఇవన్నీ తేళ్లు సర్పముల మీద పోతూనే ఇక్కడ ఉత్తర దేశంలో గోడమంటే అర్థం అది తర్వాత తెల్లని గుర్రంలో ఉన్న రథము బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ లోపల ఉంది అని ఇంత బాగుంది ఇక్కడ కదా నల్లని గుర్రంలో ఉన్న రథము ఉత్తర దేశంలోనికి పోతుంది అంటే వీటన్నిటిని ఆ కార్స్ తీసుకొని పోతున్నాయి చెప్పాలంటే మన కాలానికి సంబంధించిన దర్శనం అర్థం తీసుకోవాలంటే ఇవన్నీ కార్స్ అక్కడికి పోతున్నాయి అంటే ఎక్కడ పోతున్నాయి ప్రతి ఆదివారము ఫస్ట్ తేళ్లు ఉత్తర దిక్కునే పోతున్నాయి నలుపు అంటే తేళ్ళకు కాబట్టి ఎరుపు అంటే సర్పాల సాదృష్టం కాబట్టి కొండ అంటే కూడా సర్పం సాదృష్టం ఎందుకంటే చూసినా మనం ఇత్తడి కొండలు కదా అవి అంటే సర్పమ సాదృశ్యం కాబట్టి సర్వము దగ్గరకే పోతున్నాయి ఇవన్నీ నల్లని గుర్రములు లేక తేళ్లు సర్పల దగ్గర పోతాయి అన్న విషయం జ్ఞాపం చేస్తుండే అంటే అవన్నీ సహాసంలో ఉంటాయి అని చెప్తున్నాడు ప్రపంచమంతటా జరుగుతుంది విషయం అని మన ప్రభు జ్ఞాపం చేస్తుండే ఇవన్నీ సర్వలోకనాథుని సన్నిధిని విడిచిపెట్టి పోతున్నాయి తెల్లని గుర్రములు ఉన్న రథము వాటి వెంబడిపోతున్నాయి అంటే తేల వెంబడిపోతున్నాయి తేలి ఎక్కడ పోతున్నాయి కొండలు దగ్గర పోతున్నాయి ఉత్తర దిక్కడ పోతున్నాయి అంటే సర్పల దగ్గరికి పోతున్నాయి తేలు సర్పల వెరగోతున్నాయి తేలిని నిర్మణిస్తుంది గొప్ప తెలని గుర్రములు ఇది ఉత్తర భాగ ఉత్తర భాగానికి సంబంధించింది ఇప్పుడు రెండో చూడండి దక్షిణ భాగం చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోతున్నది మీకు అర్థమవుతుందా చుక్కలు చుక్కలు గల గుర్రములు దక్షిణ భాగానికి వస్తున్నాయి సరే మీరు చెప్పండి దక్షిణ భాగంలో ఏముంటాయి పోయితీగా చెప్పాలంటే ఉత్తర దిక్కునంటే సొలమోను కాలం సొలమును కుమారుని కాలంలో దేశము రెండుగా విభజించబడింది ఉత్తర భాగాన్ని ఇసాలి అన్నారు దక్షిణ భాగాన్ని యూద దేశం ఉత్తర భాగానికి షోమరోను రాజధాని అయితే దక్షిణ భాగానికి బెత్లహేము ఎర్సలహేము రాజధానిగా ఉండేది ఆ కాబట్టి మనుషులు ధరించినప్పుడు అట్లా అనుకుంటారు ఉత్తరము దక్షిణం వాటి గురించి మాట్లాడుకుంటారు పౌరితిగా ప్రకృతి సహజంగా మాట్లాడాలంటే కూడా ఉత్తర భాగం అంటే ఉత్తర దేశం అంటే వెస్టర్న్ కంట్రీస్ ని ఉత్తర దేశం అంటారు ఈరోజు ఈరోజు మన కాలంలో పాశ్చాత్య దేశం కదా పాశ్చాత్య దేశం ఉత్తర దేశం ఇండియా చైనా ఇవన్నీ ఉన్నాయి కదా శ్రీలంక బర్మ థైలాండ్ వీటన్నిటి దక్షిణ దేశాలు ప్రపంచంలో లేక ఉత్తర దేశం అభివృద్ధి పొందిన దేశాలు దక్షిణ దేశం పేదరికంలో ఉన్న దేశాలు అని అర్థం రీతికి చెప్పాలంటే ఈ రోకపు ఈ కాలానికి సంబంధించిన జ్ఞానం కాబట్టి ఉత్తర దిక్కున తేళ్లు పోతా వాటి వెంట తెల్లైపోతున్నాయి కానీ దక్షిణ దిక్కున మటుకు చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణంలోనికి పోవును కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎందుకు ఇట్లా ఉత్తర దిక్కునో నల్లనివి పోతున్నాయి నల్లని గుర్రంలు గల రథములు పోతున్నాయి ఫాట్ గా పోతున్నాయి డ్రైవ్ చేసుకుంటా వాటి వెనకల్లా తెల్లని గుర్రంలు గల రథంలు పోతున్నాయి క్లియర్ చూడండి బాగా అర్థం కానీ దక్షిణ వస్తే ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటే దక్షిణ దిక్కున కేవలము చుక్కలు చుక్కలు గల గుర్రంలే పోతున్నాయి ఉన్న రథంలే పోతున్నాయి మీరు అర్థం చేసుకోగలరా అన్ని గుంపులు అయిపోయినాయి దక్షిణ అన్ని గుంపులు అయిపోయినాయి ఉత్తర దిక్కులనేమో విడివిడిగా పోతున్నాయి ఒకదానిపడు ఒకటి దక్షిణ దిక్కు అన్ని జమ అంటే ఉత్తర దిక్కుకు పోయి అన్ని కలిసి జమ అయి కిందికి వస్తున్నాయి మీకు అర్థమవుతుందా ఉత్తర దిక్కులో పోయే అన్ని ఒకదాని వెంట పోయి అవన్నీ జమ అయిపోయి ఐక్యత పొందుకొని బలం పొందుకొని ఇప్పుడు కిందికి వస్తున్నాయి కింద ఎవరు ఉంటాడు గొప్ప జనం ఉంటారు అయితే కింద ఎవరుంటారు గొప్ప జనం బలం పొందుకొని గొప్ప మీద వచ్చి వాడతారు ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎట్లా పడతారు చూడండి ఇక్కడ బలమైన గుర్రములు ఏడే వస్తావు చూడండి బయలు వెళ్ళి ఎక్కడ ఎక్కడ వెళ్ళి లోకం అంతటా ఇప్పుడు ఉత్తరము దక్షిణము అన్ని కలిసిపోయినాయి అని చెప్తున్నాడు బలమైన గుర్రములు అంటే ఏమి చెప్పండి చుక్కలు చుక్కలు గల గుర్రములు అంటే అన్ని మూడు గుంపులు కలిసిపోయినాయి అన్నాడు కలిసిపోయిన గుర్రములు ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి మల కాలంలోనే పోతున్నాయి ఏరో ప్లేన్లలోనే బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా అంటే ప్రపంచమంతట సంచరిస్తున్నాయి ఇది ఈ మృగ సామ్రాజ్యము ప్రపంచమంతట విస్తరిస్తుంది సున్యాసంగా కార్లలో పోవాలా రైతుల పోవాలా ఈ అవకాశ అసలు అడ్డంకం అనేది లేదు ఎట్లన పోతారు వాళ్ళు స్పీడ్ గా పోతారు అది రథం స్పీడ్ గా పోతాయి కాబట్టి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ప్రపంచమంతట స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా ఎక్కువ సమయం లేదని ప్రభు జ్ఞాపం చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రపంచం మీద పంపిస్తుంది సైతాన్ని ఎందుకంటే యుగ సమాప్తికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆయన సరిదిని విడిచిపెట్టిస్తున్నారు మనం విడిచిపెట్టదు నీకు ఎంత కష్టమున్నా ఎంత బాధ ఉన్నా నీ శరీరంలో ఎంత వేదన ఉన్నా ఆయనను మట్టుకుని విడిచిపెట్టదు తీర్మానించుకోవాలి అది నీ వ్యక్తిగత తీర్మానానికి సంబంధించి నేను చెప్పినంత మాత్రాన కాదు అది వ్యక్తిగతంగా మీరు తీర్మానించుకోవాలా అలానే పెట్టుకోండి పొద్దున పూట ఎందుకంటే ఇది సిటీ లైఫ్ అంతా ఆయాసంతో కూడిన లైఫ్ ఇది ఎక్కడ శబ్దాలే నిర్మానుష్యం ఏముండదు నీకు నువ్వు ఎర్లీ మార్నింగ్ త్వరగా పండుకోండి చాలా త్వరగా పండుకోండి పండుకొని అలారం పెట్టుకుని పొద్దున్న లేసి ఆయన సజ్లో గడపండి డే టైంలో మీరు స్పెండ్ చేయలేదు తెలుసు చాలా మంది సేవకులు ఊళ్ళలో కింద కొండాల మీద ఎదురు పోతారంటే వాడు జైలేడు కావచ్చుకి నువ్వు నీకు విశ్వాసం బ్రదర్ దేవుడు నీకు సాయం చేశారు బ్రదర్ ఎంత ఎంత శబ్దాలను నువ్వు చేసుకోవచ్చు నువ్వు ట్రై చేసుకో అది నీ సొంత తలం అది నా తలపు కాదు వ్యక్తిగతంగా నీ ప్రభుత్వం నువ్వు సమయం గడపడం నేర్చుకోవాలా ఎట్లా చేస్తావా అనేది నీ ఇష్టం రూలమై తలపేసుకుంటావా అది ఉంది అట్టా నీ గదిలోకి వెళ్లి తలపేసుకుని ఆయన నీ హృదయాన్ని కుమరించుకోవడానికి వాక్యం అది మన తలంప అది ఆయన ఇచ్చే తలంపు కాబట్టి ఆయన తలంపుకు మనం చోటు ఇవ్వాలా ఆయన సన్నిధిలో మనం సమయం గడపాలా ఈ రోజులలో ఎందుకంటే ఆయన నిజంగా కంట్రోల్ ఉన్నాడా ఈ ఈ దశలో ఈ వ్యవస్థని ఆయన కంట్రోల్లో తీసుకుంటా లేదా అని అనుమానం నీకే వస్తుంది నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి ప్రవ్వా అనే అనుమానం నీకే వస్తుంది ఇంతగా నువ్వు ధ్యానించి ఇంతగా నువ్వు ప్రకటించి నీకు అనుమానాలు వస్తా ఉంటాయి కాబట్టి నీకు వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం చాలా అవసరం నువ్వు స్టేజ్ మీద ఎంత ప్రార్థన నేను చెప్తున్నా వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో నువ్వు నీ హృదయాన్ని కుమ్మరించుకోకపోతే నువ్వు ఆయన సన్నిధిని విడిచిపెట్టే అవకాశాలున్నాయి యువ సమాప్తిలో జరుగుతుంది చెంగున ముడివే బట్ట వెంటకలలో కొన్ని తీసిండు మళ్ళా గుర్తుందా అవి అగ్ని అవి అవి అగ్ని అవి కాల్చబడుతున్నాయి అవి పెద్ద అగ్నిగా కాబట్టి సరే ఎందుకు తీసుకునేది మీకు తెలుసు ఎనిమిదవ వర్షంలో సరే ఏడవ వర్షాలు చూసినాం వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు ఎనిమిదవ వర్షంలో అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవో వాటిని చూడము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచు పరుచునని నాతో చెప్పాను చూడండి మన దేవుని యొక్క ఆత్మ ఏంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన పరుశుద ఆత్మ సత్యానికి సాదృశ్యం ప్రపంచమంతటా సత్యాన్ని విడిచిపెడతాం క్రైస్తవ సంఘం అప్పుడు అంత సచ్చిన వాళ్లే అని అర్థం ఎప్పుడైతే నువ్వు ఆయన సత్యాన్ని విడిచిపెడతావో నువ్వు సచ్చిన వాడివే నీలో జీవం లేదు ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ప్రభు నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పలువురు ప్రవేశించలేదు రాని అని అన్నాడు కాబట్టి ఆయననే మార్గం రక్షణ మార్గం ఆయననే ఆయన ఆయన రక్షణ మార్గాలుంటే నీకు జీవం ఆయన నీకు జీవం ఇస్తారు రక్షణ పొందిన వాడికి జీవం ఫ్రీ ఏ శిక్ష విధి నీకు రెండో మరణం మీద నీకు అధికారం లేదన్నాడు అందుకంటే ఆయన జీవం ఇచ్చింది రక్షణ మార్గము జీవం దాని తర్వాత నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఆయన మార్గంలో పోతేనే నువ్వు సత్యాన్ని ఎత్తుకోగలవు సత్యని వెత్తేనే నిత్య ఉండగలవు అది విధానం ఆయన చూపించింది మార్గము సత్యము జీవం నువ్వు కానీ వీళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు ఉత్తరదిక్కున దేవుని యొక్క ఆత్మను నెమ్మది పరుస్తాయి నల్లని గురాలి కాబట్టి నెమ్మది పరచడం అంటే ఏం తెలుసా ప్రకృతి సహజంగా చూస్తే చెప్పగలడం ఇంకా నోట్ల మాట ఉండదు జీవం ఉండదు అది నెమ్మదిపరచడం ఆత్మ దృష్టి చూస్తే దేవుని యొక్క సత్యాన్ని మొత్తము పొట్టివేయించుకోవడం మనుషుల కల్పితాలని మనుషుల బోధలని రాక్చర్ కల్ట్ బోధకులు జ్యూయిష్ డిస్పెన్సేషన్జం అంటే మనం అంటే యూదులే ఈ లోకంలో గొప్పవాళ్లు జూయిష్ సుప్రీమసీ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో యూదులే దేవుని ప్రజలు అని నీ చేష్ట తప్పు హక్కుని నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు నువ్వు ఏషావు లాగా తయారైపోతున్నావు యుగ సమాప్తికి వచ్చినప్పటి అందుకే మీలో ఎవడన్నా అటువంటి చూసుకోండి అంటే హెచ్చరించి యాఫో కదా పెబిల్ రాష్ట్ర పత్రికలు జ్ఞాపకం చేస్తాడు అటువంటి భ్రష్టు అయిన యేషా వేరు ఏదైనా మీలో మొలకెత్తి చూసుకోండి అని చెప్పి హెచ్చరిస్తాడు ఏషావు భ్రష్ భ్రష్టులు మీలో ఎవర ఉంటారో చూసుకోండి అంటాడు అంటే ఆయన ఎలాగా భవిష్యత్తులో అక్కడ ఉండబోతారని హెచ్చరించింది ఖచ్చితంగా అక్కడ ఆయన ముందు జాగ్రత్తగా అది ఆ దేవునికి ఆత్మ అని అనిపి కాబట్టి ఆయన ఆత్మని నెమ్మది పరిచి అవన్నీ వస్తాయి అన్న విషయాన్ని వ్యాఖ్యడు ఉత్తర దిక్కున పోయినాయి పరిచేస్తాయి దక్షిణ దిక్కున దక్షిణ నెమ్మది పరిచేస్తాయి అంటే ప్రపంచమంతటా ఇది జరుగుతుంది దక్షిణ దిక్కులో ఇంకా నెమ్మది కాలేదు ఎందుకంటే దక్షిణ దిక్కున రెండు గుంపులు బలంగా వస్తున్నాయి వాటి వెనకాల తెల్లనివి లేవు ఓ రీతి అర్థం చేసుకున్నట్లు కూడా అంటే దక్షిణ దిక్కున యూద గోత్రంలో దేవుని వెంబడించిన వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ ఉత్తర దిక్కున ఎవరు అంత సెలవురు అన్న విషయాన్ని ప్రపంచం అంతటా యుగ సమాప్తిలో వెస్టర్న్ కంట్రీస్ అన్ని చెల్లబడ్డే దేవుని ఒక వాక్యంలో సదరన్ కంట్రీస్ అంటే మనలాంటి దేశాలలో ఇంకా సత్యాన్ని వెంబడించే కానీ సగం సత్యం సగం అబద్ధాన్ని విమరించే వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం విడిచిపెట్టేసే సత్యాన్ని అందుకు నెమ్మది అంత నెమ్మదైపోయినాయి ఆ దేశాలు ఎవరు గుడికి పోడు ఎవరు చర్చికి పోడు ఎవరిస్తులు మ్యూజిక్ అంటేనే పోతారు లేకుంటే పోనే పోడు చర్చి ల స్పోర్ట్స్ పెడితే పోతారు ఫుట్బాల్ వాలీబాల్ పెడతారు చర్చి లంపిటీషన్స్ దానికి పోతారు కానీ ఈ యొక్క దేవుడి కలిగి దేవుని కొరకు జీవించాలన్న తాత్పర్యంతో ఎవ్వడి పోడు వెస్టర్న్ కంట్రీస్ అంటే చలబడిపోయాయి అన్ని అక్కడ ఆత్మలు దాని తర్వాత వాళ్ళు చంపబడరు కాబట్టి దక్షిణ దిక్కున ఇవి బలమనే పోతున్నాయి ఎందుకో తెలుసా ఈ విషయం బాగా తెలుసుకోడు దక్షిణ దిక్కు దక్షిణ దిక్కున దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు ఇంకా కానీ సత్యంలో వెంబడిస్తలేరు ఆయన ఆత్మలో ఆరాధిస్తారు కానీ సత్యంలో ఆరాధిస్తలేరు కాబట్టి ఈ రెండు గుర్రంలు చాలా బలంతో వస్తున్నాయి దక్షిణ దిక్కున ఆ విషయం అర్థం చేసుకోవాలా అంటే అమాంతంగా దక్షిణ దిక్కున ఉన్న మంచి కన్యకళ్ళ కాని అంటారు బుధుని కన్యకని కన్యకళి కానీ పవిత్రంగా ఉంటారు కానీ సత్యాన్ని ప్రేమి వాళ్ళు కాబట్టి ఈ గుర్రాలు బలమైన గుర్రాలు వచ్చి అమాంతంగా వాళ్ళ మీద వాడితే వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టేస్తారు ఇంకా సంపూర్ణంగా కృణీకరిస్తారు అప్పుడు దక్షిణ దిక్కున కూడా చల్లబరచబడతాయి అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపనం నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తాను వచ్చే వారము ఈ యొక్క రథంలకు సంబంధించిన వాక్యం ఒకటే చూపిస్తుంది వచ్చే వారం కేవలం రథంలకు సంబంధించిన వాక్యమే ఇవన్నీ రథములు సరే నా హోము కూడా నా హోము కూడా ఆయన రథంలను చూస్తూ యుగ సమాప్తిలో స్పీడ్గా పోతున్న ఈ రథాలు అంటాడు వేగంగా పోతున్న ఈ రథాలు ఏంది ఏ సహాయం లేకుండా వేగంగా పోతున్న రథాలు అనేసి నా హోము దర్శనంలో చూపిస్తాడు చెప్తాడు అభిషాన్ అంటే యుగ సమాప్తిలో ఈ రథాలు ఎట్లా అంటే పెట్రోల్ డీజిల్ తో పోయే రథాలు ఇవన్నీ నా హోమ్ లో కూడా ఉంది నా హోమ్ వేగంగా పరిగెత్తే రథములను ఉంది నా గ్రంథంలో కూడా దర్శనం అదే దర్శనం అంటే వీళ్ళందరూ చూసి భవిష్యత్తులో ఇట్లా ఉంటే రథంలు అంటే ఆటోమొబైల్స్ అవి వాళ్ళ ఆయనకి రథం లాగా లోపల మనుషులు కూర్చుంటారు ఏ సాయం లేకుండా స్పీడ్ గా పరిగెత్తున్నాయి లైట్స్ ఉన్నాయి వాటికి వెలుగు ఆ నాహం అంటాడు చాలా వెలుగు కలిగి పరిగెత్తుతా అంటే వాటి ఫ్లడ్ లైట్స్ పవర్ఫుల్ గా కదా ఆ దర్శనం చేస్తుండే నాహం ఆయన దేవుడు చూపించిండే దర్శనం కానీ ఆయన దేవుడు అడగలేదు కార్లు అనేది భవిష్యత్తులో ఉంటాయి అనేసి రెండు వేల సంవత్సరాల తర్వాత కార్లు వస్తాయి ప్రపంచంలో అన్న విషయం వాళ్ళకి తెలియదు దేవుడు ఎందుకు నీకు తెలుసు కూడా వేస్ట్ ఎందుకంటే నీ తరాంతరాలు కూడా ఉండవు నీ పిల్లలు కూడా చూడరు వాటిని ఎందుకు నీకు వేస్ట్ అయ్యి తెలుసుకొని కూడా ఆటోమొబైల్ నాలెడ్జ్ నీకెందుకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి కానీ ఆటోమొబైల్లో సర్పండు తేళ్లు గొప్ప జనము సవారీ చేస్తాయి ప్రభు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపనం చేశాడు అది మనకు చూపిస్తాడు చూడండి మన కాలంలో అవి నెరవేరుతున్నాయి దర్శనాలు ఈ ప్రవచనాలు అన్ని మన కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా సమాప్తం కాబోయే దినాలే నాకా నిశ్చయిత ఉంది ఏ క్షణంలో టక్కున మాయమైపోతుంది ఈ దేశం ఈ కాలం మనకు అన్ని ఆయన ఆధీనంలోనే ఉన్నాయి దానియల్ గ్రంథాల మొదటి అధికారా చూస్తాం కాలంలో సమయంలోనూ తన ఆధీనంలో పెట్టుకున్నాడు ఆ ప్రభు అని దావిదే దానియాలు చెప్తాడు నిమ్ముకు ఆ విషయం మొత్తం ఈ కాలము ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఆయన అటువంటి కంట్రోల్ తీసుకో మనిషి మనం ప్రార్థించాలా పరశు రఘు మీకు వందాలి ప్రవ్వా యుగ సమాప్తిలో ప్రవ్వ ఆ గుర్రాలన్నీ ఆటోమొబైల్స్ సవారీ చేస్తున్నాయి అన్న విషయాన్ని మాత్రం మీరు మాట్లాడుతున్నారు అవి వేగంగా పరిగెత్తున్నాయి ఎందుకంటే వాటి పనులు అవి ముగించుకోవాలి ప్రపంచం అంతటా విస్తరించాలా కాబట్టి వాటికి సంబంధించిన ఆ వెహికల్స్ ని మీరు మాకు చూపిస్తున్నారు రథాలని యువ సమాప్తి రథాలు ఎంత ఫాస్ట్ గా ఉంటాయన్న విషయాన్ని మీరు మాత్రం రోజు కానీ ప్రపంచమంతా ఇవి ఆల్రెడీ నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు బాబా ఉత్తర దిక్కున చల్లబరచబడినయి మీ ఆత్మ చల్లారిపోయింది మనుషులందరూ ఆత్మలో చచ్చినవారు బయటికి భక్తిగలవారు లోపల లేదు శక్తి మీ జీవం లేదు విడిచిపెట్టేశారు దక్షిణ దిక్కున అవి బలంగా పరిగెత్తుకుని వస్తున్నాయి ప్రభావా చల్లపరచడానికి ప్రపంచమంతట గొప్ప జనం చల్లపరచబడబోతున్నారు అర్ధ గంట నిశబ్దం అని యోహను భక్తుడు ప్రాణం చూపించండి దర్శనం ఓ అర్ధ గంటలో మొత్తం నిర్మానుషం అయిపోతుంది ప్రపంచం అంతటా ప్రభావ సామ్రాజ్యం విజృంభించి పనిచేస్తుంది గవర్నమెంట్ ద్వారా పాలిటిక్స్ ద్వారా బిజినెస్ ద్వారా వాడు అటాక్ చేస్తున్నాను మమ్మల్ని మతపరంగా మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు ప్రవ్వా మాకు వాటితో ఏ సహవాసం లేదు మేము వాటిని ఆశిస్తలేం మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం ప్రభావ మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభావా మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎవ్వడూ ఎడబాని కూడా మమ్మల్ని కాపాడమని నేనేమైనా నాకేమున్నా నిన్నే శృతిస్తా నిన్నే ప్రేమిస్తా అని తీర్మానించుకొని ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా వాడు జల్లడం విసిరినట్లు విడుస్తు మీ బిడ్డల్ని జల్లడం పెడుతున్నాడు షేక్ అయిపోతున్నారు ప్రభా విశ్వాసాన్ని కోల్పోతాయని భయపడుతున్నాం మీ యొక్క ఆదరణ దయచేయండి ప్రవ్వా నిన్ను ఎన్నడను బిడవను ఎడబోయనను అని వాగ్దానం చేసినారు ఆ వాగ్దాన్ని నెరవేర్చండి మా కాలంలో అదే వాగ్దానాన్ని బట్టుకొని మేము పోలాగ్న శాపడమని సాంత్రం సన్న ప్రతి భేదాన్ని మీరు ఆశ్రయించి దేని విషయంలో చింతించకుండా భయపడకుండా ధైర్యంగా మీ ఎందు దృఢమైన కలిగి ముందుకుపోయే బిడ్డలుగా తయారు చేయమని రానయ్య ఏసుక్రీస్తు పరిశుద్ధ నామాం ప్రార్థించున్నాం తండ్రి అమ్మేన్